సో కాబట్టి సూర్యాదులకు విగ్రహము గల ఇదంతా పూర్వపక్షం ఉండే అలంకరచే శివచ్చేదన్యాయం మీరు ఓపిక పట్టాలి పూర్వపక్షంలో కూడా నేర్చుకోదగిన విషయాలు ఏమైనా ఉంటే నేర్చుకోవచ్చు శంకరులు ఎంత బాగా రాస్తున్నారు చూడండి ప్రత్యక్షాది ప్రమాణములను మీరు తీసుకోండి అన్యతమం అంటే కనీసం మూడు ప్రమాణాలు తీసుకోండి ప్రత్యక్షమో అనుమానమో అర్థాపత్తి కనీసం ఉపమానము నాలుగు తీసుకోండి ఈ నాలుగింట్లో ఏ ఒక్క ప్రమాణం చేతనైనా మీకు సూర్యుడు చంద్రుడు మొదలైన దేవతలు వాళ్ళకి విగ్రహం ఉన్నది అని మీకు తెలుస్తోందా ఇది ఈ కాంట్రక్ ఈ ప్యారాడాక్స్ నాకు అర్థం కాలేదు ఇంతవరకు ఐ కుడ్ నాట్ నేను ఈ ప్యారాడాక్స్ని అన్నింటినీ జాగ్రత్తగా పరిశీలించి ఏదో కొంత వ్యాఖ్యానం చేసి ప్రయత్నం చేశానో కొన్ని చోట్ల సమర్థవంతంగా వ్యాఖ్యానం చేసిన ఉత్సాహం నాకు ఉన్నది కానీ ఇది మాత్రం నేను సెటిల్ చేయలేదు అదేమిటంటే పూజాధికం చేస్తారు చూడండి కర్మ రిచువల్స్ ఈ రిచువల్స్ అనేవన్నీ కూడా మీమాంసకుల నుంచి వచ్చాయి వాళ్ళు కర్మవాదులు కర్మకి పితామహులు వాళ్ళు వాళ్ళే పెట్టారు ఈ రిచువల్స్ అన్నీ ఆ మీమాంసకులు విగ్రహాన్ని ఒప్పుకోరు వాళ్ళు ఎంత గట్టిగా వాదిస్తారో చూడండి విగ్రహానికి వ్యతిరేకంగా శంకరులు విగ్రహం పెట్టుకోమంటారు మీమాంసకులు విగ్రహాన్ని ఒప్పుకోరు వేదాంతులు విగ్రహాన్ని ఒప్పుకుంటారు ఇక్కడ వేదాంతుల సిద్ధాంతంలో విగ్రహం ఉంటుంది లేదా మీమాంసకుల విగ్రహం ఉండదు విగ్రహం లేదని అంత గట్టిగా వాదించిన వాళ్ళు మీమాంసకులు ఇదని బ్రహ్మ సమాజంలో వాళ్ళు కూడా నేర్చుకోవాలి చూసి ఆయన ఎంత గట్టిగా వాదిస్తాడో చూడండి విగ్రహం లేదండి కుమారుల భట్టు జైమిని శబరస్వామి ద త్రీ రిషీస్ ఆఫ్ ది మీమాంసక సంప్రదాయ లైక్ మనకు ఎలా అయితే బాధరాయనుడు సూత్రకారుడు శంకరుడు భాష్యకారులు సురేశ్వరుడు వార్తీకారుడు అలాగే జయమిని సూత్రకారుడు కుమారుల భట్టు వార్తకారుడు శబరస్వామి భాష్యకారుడు వీళ్ళ ముగ్గురు పితా వీళ్ళు మూలపురుషులు మీమాంసక ధర్మానికి ఆ కర్మవాదానికి వాళ్ళ ముగ్గురూ కూడా చాలా గట్టిగా విగ్రహం లేదని వాదించారు సరిగ్గా అదే సంప్రదాయాన్ని పాటిస్తూ కర్మలను చేసేటువంటి కర్మవాదులు విగ్రహాన్ని పెడతానేమిటి ఇది నాకు అర్థం కాలేదు అది విశిష్టాద్వైత సంప్రదాయం నుంచి వచ్చింది లేదు విశిష్టాద్వైతం అంతకుముందు లేదు కరెక్ట్ విశిష్టాద్వైతం నుంచి వచ్చింది అంతే యు ఆర్ రైట్ వేద పాఠశాలకు వెళ్ళాను నేను అక్కడ ఒక పికూ విగ్రహం ఒకటి ఒక ఆయన పంచపెట్టుకుని బుధ మీద కండువా వేసుకుని ఉంటాడు కానీ తల మాత్రం మేక ఇది ఏమిటండిద అయ్యో మీకు తెలియదా స్వామిజీ అది యజుర్వేద పురుషుడని చెప్పాడు యజుర్వేద పురుషుడికి మేక ఉంటుంది తలకి ఎందుకంటే విగ్రహం ఉన్న విగ్రహాలు చాలినట్టు ఇప్పుడు కొత్తగా ఒక మనిషికి మేక తలపెట్టి ఆ విగ్రహం అవసరమా మరి ది నీడ్ ఆర్ కన్ఫ్యూజింగ్ పీపుల్ స్వయం కన్ఫ్యూజ్డ్ వరాన్ని కన్ఫ్యూజ్ అయి ఉంది అన్నట్టుగా జనులు ఆశ్చర్యపోతారు అబ్బులు పడతారు ఎవటెమిటో పిచ్చి పిచ్చి విగ్రహాలన్నీ అనవసరం కదా ఎదురు వేద పురుషులది మొదలు పెడితే దానికో దేవాలయం కట్టడం మొదలు పెడతారు ప్రతి నేను కొత్త దేవాలయం కట్టాలని రామాలయం కట్టారనుకోండి ఏమున్నాయి వాటి స్పెషల్ ఇనిట్ నథింగ్ స్పెషల్ ఇనిట్ సంథింగ్ న్యూ నేను కట్టాలి ఏమిటి యజుర్వేద పురుషుడు దేవాలయం కడతారు అలా ఉంది కట్టలేదు అది దేవాలయం ఉంది ముఖ్యాలను ఒక గ్రామం ఉన్నది ఇక్కడ కృష్ణానది తీరంలో అక్కడ ఖమ్మం దగ్గర అక్కడ అక్కడ ఉంది దేవాలయం యజుర్వేద పురుషుని దేవాలయం యా బాత్ హై ఇట్ డి నాట్ పికప్ పికప్ అయి ఉంటే ఇంకా వచ్చింది కాబట్టి మీరు ఏ ప్రమాణం చూసుకున్నా ఈ నాలుగింట్లో విగ్రహం లేదు అయితే పోనీ శబ్ద ప్రమాణం చేతలు ఉండొచ్చు కదా విగ్రహం బట్ ప్రమాణాలన్నింటినీ నెగెట్ చేసుకుంటూ వస్తున్నాడు శబ్ద ప్రమాణం దగ్గరికి రండి ఇతిహాస పురాణమీ పౌరుషేయత్వాత్ ప్రమాణాంతర మూలం ఆకాంక్షతీ ఇతిహాసంలో ఉంది పురాణంలో ఉంది ఇతిహాసం పురాణం ఎవడో కూర్చుని వాల్మీకి కూర్చొని రాశాడు రామాయణాన్ని వ్యాసుడు కూర్చొని రాశాడు భారతాన్ని పురాణమును పురాణమును రాసిన వాళ్ళు కూడా వాళ్ళకి కూడా వ్యాసులు అనే పేరు పురాణం రాసిన వాళ్ళందరికీ కూడా వ్యాసుడు అని హెచ్ఆర్డి మినిస్టర్ లాగా వ్యాసుడంటే హెచ్ఆర్డి మినిస్టర్ లాగా ఎవడు పురాణం రాస్తే వాడు వ్యాసుడు కాబట్టి వ్యాసుడు పురాణం రాయడం కాదు పురాణం రాసినవాడు వ్యాసుడు మన కాళికాపురాణం రాసిడు రెండు వందల ఏళ్ళు అయింది రెండు వందల ఏళ్ల క్రితం బ్రిటిష్ వాళ్ళు పాలించే టైంలో కాళికాపురాణం రాశాడు ఒక ఆయన ఆ కాశీ దగ్గర ఒక ఆయన కూర్చునే ఆయన ఇటు వ్యాస ఆ వ్యాసుడు ఇగో ఈయన ఈ ఆ వ్యాసుడు కాబట్టి ఈ పురాణములు ఇతిహాసములు పురుషులు వ్రాసినవి ఇప్పుడు గురు చరిత్ర పుస్తకం అనుకుంటుంది అది ఎవరో రాసి ఉంటారు ఎవరో రాసి ఉంటారు ఎవరో ఒక రాసి ఉంటారు ఆ రచయిత పేరు కూడా ఉండుంటుంది అది బహుశా మరాఠీలో రాసి ఉంటారు ఇప్పుడు తెలుగులో ఎవరో అనువాదం చేసుకుంటారు ఎవడో ఒక ఆయన కూర్చుని రాసిందంటారా లేదంటారా అలాగే శ్రీపాద వల్లభ లక్ష్మీనృసింహ సరస్వతి ఈ మాట ఒక వైష్ణవస్వామి ముక్కు మీద మేలు ఐదు నిమిషాలు పట్టింది ఆయనకి ఏమండి ఏం మాట్లాడుతున్నారు శ్రీపాద వల్లభ లక్ష్మి నృసింహ సరస్వత నృసింహస్వామికి సరస్వతికి సంబంధం ఏమిటి అసలు ఎక్కడైనా చూపించండి మీకు నృసింహస్వామికి సరస్వతి సంబంధం ఉందా లక్ష్మి కూడా నృసింహస్వామి దగ్గరికి వెళ్ళడానికి వెనుదిరిగింది కదా ఏ వల్లభ అన్నది నృసింహస్వామి లక్ష్మి ఏమిటి అసలు వల్లభుడెవరు ఈ శ్రీపాదు ఏమిటి శ్రీపాదం అంటే అది తీసుకువెళ్ళి నృసింహస్వామికి వెళ్ళబెడతాం లక్ష్మీదేవి యొక్క పాదములు నృసింహస్వామికి వెళ్ళబెడతాం ఏమిటండి ఆ సమాసం ఏమిటని కంగారు పడ్డాడు ఒక ఆయన ఓ వైష్ణవత్సం ఇంకొక ఆయనకి ఆ సమాసం చూస్తే ఉప్పు కుంగిపోతాడు ఇంకొక ఆయన ఏం చెప్తాం లోకంలో అనేక ఇలాంటి వస్తూ ఉంటాయి ఆ పుస్తకం ఒకటి ఉంది శ్రీపాద వల్లభ లక్ష్మీసింహ సరస్వతి జీవిత చరిత్ర అని ఒక పుస్తకం అది బహుమానం ఇచ్చారు విఠాపురం సో గులాబ్ బాబా ఇత్యాదయ సంతో ఎలా ఉంటాయి సంప్రదాయాలు ఇవన్నీ విగ్రహాలలో ఉంటాయి కాబట్టి ఈ ఈ పుస్తకాలను మీరు ప్రమాణంగా చూపించడానికి వీళ్ళు ఏదంటున్నాడు ఆయన ఇవన్నీ పౌరుషేయ ఇంకా వేదం తప్పించేది ప్రమాణం కాదు ఓకే కొన్ని వేదంలోకి రండి మొత్తం అన్నీ కవర్ చేసుకొచ్చారు మీరు గమనించారా అక్కడ లిస్ట్ ఏమనిచ్చారంటే మంత్ర అర్థవాద ఇతిహాస పురాణ లోకేభ్య దాంట్లో లోక అయింది ఇతిహాస పురాణాలు అయ్యాయి ఇంకా మంత్రములు అర్థవాదములు మిగిలాయి అర్థవాదములు ఎదురుకొస్తున్నారు అర్థవాదా అధిన ఏకవాక్యవాత్ స్ర్థ సంత పార్థగ్యేనా దేవాదీనా విగ్రహాది సద్భావే కారణభావం ప్రతిపద్యంతే ఇక అర్థవాదలు ఉన్నాయి అర్థవాదలో ఇప్పుడు వీళ్ళకి మీమాంసకులకు నియమం ఉన్నది ఈ నియమం చాలా గొప్ప నియమం దానికి వెనకాల గొప్ప ప్రిన్సిపుల్స్ ఉన్నాయి ఈ నియమం ఏమిటంటే ఏకవాక్యతకి భంగం కలిగితే అది మహాదోషం ఏకవాక్యత అన్నది ఒకటి ఉంటుంది ఆ ఏకవాక్యతకు భంగము కలుగురాదు ఏకవాక్యత అంటే ఒక సెక్షన్ ఆఫ్ ది మ ఒక సెక్షన్ ఆఫ్ ది టెక్స్ట్ వేదల్లో సెక్షన్ ఉంటుందండి ఆ సెక్షన్కి తాత్పర్యము అంటే మెసేజ్ ఒకటే ఉండాలి రెండు ఉండకూడదు తాత్పర్యం అంటే అసెన్షియల్ మెసేజ్ ఒకటే ఉండాలి రెండు ఉండకూడదు నేను మీకు దృష్టాంతం చెప్తా ఇప్పుడు సత్యనారాయణ గ్రంథంలో వస్తుంది వీడు పడవ నిండా బంగారము ఇతర సామాగ్రిలు పెట్టుకుని గట్టి మీదకొచ్చి ప్రసాదం తినకుండా మళ్ళీ పడవను నడిపెట్ వెళ్ళిపోతూ ఉంటాడు షిప్ నౌక ప్రసాదం తినకుండా వెళ్ళిపోతూ ఉంటాడు వెళ్ళిపోతూ ఆ పడవ పైకి తేలిపోతుంది వాడు ఆశ్చర్యపోతాడు మన పడవ సామగ్రితో నిండి ఉన్న పడవ ఇలా తేలిపోయింది అంటే లోపల వెళ్ళి తలుపులు తీసి చూసుకుంటే లోపల ఆకులు అలములు ఉంటాయి బస్తాలు సామాగ్రితోటి నిండినటువంటి ప్యాకెట్స్ బస్తాలు గోల్డ్ వెండి ఉండడానికి బదులుగా ఆకులు అలములు ఉంటాయి దాంతో తేలిపోయింది అప్పుడు గుండి పగిలిపోయినట్టుగా దుఃఖిస్తూ ఏడుస్తూ ఉంటాడు అప్పుడు భార్య చెప్తుంటే మీరు ప్రసాదం తినొచ్చారా అని అనుకుంటుంది వెళ్ళి ప్రసాదం తినండి అంటాడు అంటే మళ్ళీ పడవని గట్టుకు తీసుకొచ్చి వెనక్కి తిప్పి ఈయన బయటకు వెళ్ళాయా నాకు ప్రసాదం ఇప్పటి నుంచి అని వినయంగా కోరి అది తిని వస్తాడు మళ్ళీ పడవ అడుకు ది ఇది కథ ఈ కథకు మెసేజ్ ఏమిటి ఒక ఆయన ఆయన పడవకు అలా అయిందని చెప్పడమా లేక ప్రసాద భక్షణము అవశ్యకర్తవ్యము అని చెప్పడమా ఇక్కడ మీరు ఆన్సర్ చెప్పేప్పుడు జాగ్రత్తగా ఆలోచించాలి అలాగే హిస్టారికల్గా ఒక అకౌంట్ ది మెసేజ్ ఈజ్ హిస్టరీయా లేక మెసేజ్ ప్రసాద భక్షణము అవశ్యకర్తవ్యము అనే విధియా అంటే పొంది రెండు పెట్టుకుందాం ప్రసాద భక్షణం అవశ్యకర్తవ్యం అని చెప్తుంది ఆ రోజు అలా అయిందని కూడా చెప్తుంది రెండు మీరు పెట్టారంటే వాక్య భేద దోషం వచ్చేస్తుంది ఏకవాక్యత అనే మౌలికమైన ప్రిన్సిపుల్కి బలంగా వచ్చేస్తుంది కానీ వాళ్ళు దీన్ని అలా బలంగా నిలబెట్టుకుంటూ వచ్చారండి మీరు ఆ మీమాంస గ్రంథాలు చదివితే వాడు వాక్యభేదాత్ కంటూ ఈ పక్షాన్ని స్వీకరిద్దాము అంటే నో వాయి వాక్యభేదం వచ్చేస్తుంది వాక్యభేదం రాకూడదు వాళ్ళు శ్రద్ధతో పట్టుదలతో ఆ ప్రిన్సిపుల్ని వాళ్ళు మెయింటైన్ చేశారు మీకు మోడర్న్ జ్యూరిస్ ప్రూడెన్స్లో ఈ ప్రిన్సిపుల్ ఉంది మార్కెన్ డే కర్జు అని ఒక జస్టిస్ ఒక ఆయన ఆయన రోజు ఉపన్యాసం చెప్పాడు ఆ ఉపన్యాసం యొక్క సారమేమిటంటే మన జ్యూరిస్ ఇండియన్ సివిల్ కోడ్ ఏదైతే ఉందో ఇది బ్రిటిష్ వాళ్ళ నుంచి వచ్చిందని మనం అనుకుంటాము బట్ ఫ్యాక్టరీస్ ఇది బ్రిటిష్ వాళ్ళ నుంచి కొద్ది గొప్ప ఇది మన సంస్కృతి యొక్క మూలముల నుంచి వచ్చింది మన వేదాల నుంచి ఇతిహాసాల నుంచి పురాణాల నుంచి ఈ జూరిస్ వచ్చింది అని ఆయన మహావిద్వాంసుడు కదా చాలా యుక్తియుక్తంగా నిరూపిస్తాడు ఆ నిరూపించటంలో ఈ వాక్య భేదం అన్న మీకు సివిల్ కానీ క్రిమినల్ కానీ జ్యూరిస్ ప్రూడెన్స్లో ప్రిన్సిపల్స్ వచ్చాయని చెప్తాడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రిమినల్ కేసు విచారణ చేస్తున్నప్పుడు సాక్ష్యంలో భాగంగా ఇంకొక నేరం కనుక బయటపడితే ఇప్పుడు వీళ్ళని ఏం చేయాలి రెండు నేరాలకి విచారించాలా ఒక నేరానికే విచారించాలా అంటే రెండు నేరాలకి విచారించడం ఒప్పుకోదు ఒక నేరానికే విచారించాలి ఆ నేరం ప్రూవ్ అయ్యి ఈ నేరం ప్రూవ్ కాలేదనుకోండి మొదలుపెట్టిన నేరం ప్రూవ్ కాలేదు కానీ ఇంకేదో నేరం ప్రూవ్ అయింది పని లోపలిగా వీలు పెట్టేస్తారు ఆ నేరాన్ని ఒప్పుకోరు ఈ కేసు కొట్టేస్తారు వీళ్ళు వెళ్ళిపోతారు ఫ్రీ అయిపోతారు మళ్ళీ ప్రాసిక్యూటరు పోలీసు వాళ్ళు ఏం చేయాలి ఆ ఇంకో నేరానికి ఇంకో కేసు వేసుకోవాలి అంటే అర్థం ఏంటంటే ఒక కేసులో ది ఫ్రేమ్ ది ఛార్జెస్ అంటారు ఛార్జెస్ని ఫ్రేమ్ చేస్తారు దిజ్ ఆర్ ది ఛార్జెస్ అనే ఛార్జెస్ని ఫ్రేమ్ చేస్తారు మొన్న గడ్కరీ గారు కేసు వేసిన కేసుకి కేజ్రీవాల్ మీద కేసు వేశారు అప్పుడు ఛా జడ్జి పిలిచాడు ఇద్దరు నేను ఇద్దరిని పిలిచాడు మ్యాజిస్ట్రేట్ మ్యాజిస్ట్రేట్ అంటే మామూలు గ్రేడ్ వన్ ఆఫీసర్ గెజిటెడ్ ఆఫీసర్ పెద్ద ఆఫీసర్ ఏం కాదు లోకల్ మీకు సర్టిఫికేట్ మీద సంతకం పెట్టే ఆఫీసర్ అండి మ్యాజిస్ట్రేట్ అంటే మార్కులు సర్టిఫికేట్ మీద సంతకం పెడతాడు చూడండి ఆయన మ్యాజిస్ట్రేట్ లోకల్ మీకు లోకల్ మీ అడ్రస్ సర్టిఫికేట్ పెడతాడు మ్యాజిస్ట్రేట్ ఆయన పిలిచాడు ఎవరిని గడ్కరీ గారిని పిలిచాడు ఈయన మినిస్టర్ మరి మ్యాజి లా అంటే అలా ఉంటుంది కేజ్రీవాల్ని కూడా పిలిచాడు పిలిచి అడిగాడు ఎందుకంటే మీరు పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కదా ఆయన మరి ఆయన మాట అనొచ్చు ఎందుకంటే ఆయన చిన్న ఆఫీసరు వీళ్ళు పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్సు మీ టైం చాలా విలువైన టైము ఒక ఆయన కేబినెట్ మినిస్టర్ ఇంకో ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ ఏ పార్టీ చాలా విలువైన టైము వైయు వేస్ట్ యువర్ టైం లాక్ చేసి అని అడిగాడు ఆయన అడిగితే గడ్కరీ అన్నాడు నాకేమో అభంతం లేదు నేను ఇటుగా చేసేస్తాను ఆయన సారీ చెప్పక్కర్లేదు అపాలజీ కూడా చెప్పక్కర్లేదు సారీ కూడా అక్కర్లేదు ఈ అస్ట్ విత్డ్రాదీ ఛార్జెస్ అంటే నేను గడ్కరీ మీద చేసిన నింద నేను వాపస్ తీసుకుంటున్నాను అని అనేస్తే ఇప్పుడు మీ ముందే అనేస్తే సరిపడుతుంది ఈ నిండా సాబీటు మీద ఈ నిండా అపాలజైజ్ నేను వెంటనే కేసు విత్డ్రా చేసేస్తానని చెప్పాడు అంటే మ్యాజిస్ట్రేట్ చెప్పాడు నీకు ఎందుక విత్ డ్రాదీ వర్డ్ విత్ డ్రాదీ స్టేట్మెంట్ దట్ యూ మేడ్ అంటే యూ హవ్ టు మేక్ వన్ మోర్ స్టేట్మెంట్ ఐ విత్ డ్రా ది అలగేషన్ అన్నమాట నేను నేను అన్నాడు ఆయన Are you sure? And yes. You are not saying you will be chita? No. You stand by your uh, allegations? Yes. Magistrate ka pa pa chita. Pa pa chita a vano da dham sanah? Please frame the charges in the place. He passed the order to frame the charges. Apoa gadkari vantane should appear personally prati sari. First day not personal ga ra. తర్వాత రానక్కర్లేదని పర్మిషన్ ఇచ్చారు అంటే ఛార్జెస్ ఫ్రేమ్ అయ్యాయి ఒకసారి ఛార్జెస్ ఫ్రేమ్ అయితే ఇంకా మీ కేసు దాన్ని పక్కకి జరగడానికి వీర్లేదు దానికి లిమిట్ అయిపోయి ఉండాలి పక్కకి జరిగిందంటే వాక్యభేద దోషం వస్తుంది అర్థమైందా మీకే కాబట్టి అర్థవాదము ఒక ప్రిన్సిపుల్ని స్థుతిస్తుంది ఒక విధిని స్థుతిస్తుంది ప్రసాదము భక్షణము చాలా గొప్పది అర్థం చాలా ఎంత గొప్పదండి అంటే నా వల్ల కిందకు వెళ్ళిపోయింది నా వల్ల పై అంత గొప్పది అది గొప్పదనం స్థుతి అంతే తప్ప పార్థగర్త్యేనా అంటే ఒకవైపు పృథగర్తాకి అది గదిత ప్రయోగం ఒకవైపు స్థుతి చేస్తూ ఇంకోవైపు హిస్టరీని కూడా చెప్తుందా చెప్పదు ఇంకో అర్థాన్ని చెప్పదు ఒకే అర్థాన్ని చెప్తుంది ప్రసాద భక్షణము గొప్పది చెప్పేసిందా ఇంకా హిస్టరీ అని ఇది ముందు చెప్పేసే తర్వాత హెస్టరీ కూడా చెప్తుంది రాంగ్ అంచేతనే కథలు చెప్పి తత్వాన్ని ప్రతిపాదింప ప్రతిపాదించే ప్రయత్నం ఎవరైనా చేస్తే దాన్ని స్థుతి కింద తీసుకుంటారు తప్ప దాన్ని పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వరు సత్యమును పలుకోగలను అందువల్ల హరిశ్చంద్రుడు పలికినాడు హరిశ్చంద్రుడు అది అది స్థుతి అంతేగాని అక్కడి నుంచి హరిశ్చంద్రుడు అది ఎప్పుడు కుట్టాడు అమ్మగారు ఎవరు నాన్నగారు ఎవరు అదంతా లక్షణం కాదు స్తుంది వెదర్ ఇట్ హ్యాపెండ్ ఆర్ నాట్ వీల్ ఉన్న అన్న దట్ ఈజ్ ఇర్రెలవెంట్ ఆల్సో బికాజ్ ఇట్ ఈస్ స్తు అలాగే ఈ అర్థవాదులలో దేవతలకి విగ్రహములు ఉంటాయని చెప్తారా అంటే చెప్పిన దాన్ని బట్టి ఉన్నట్టుగా అనిపిస్తుంది కథల ఉంటాయి అవన్నీ కూడా ఆ కథలని బట్టి దేవతలకి విగ్రహం ఉందని మీరు స్వీకరించడం తప్పు ఎందుకంటే ప్రతి కథకి ఒక స్థుతి ఒక విధిని స్థుతించుట అనే సందర్భము ఉంటుంది కాబట్టి విధితో ఏకవాక్యత్వం ఉంటుంది విధి సత్యనారాయణ వ్రతము ప్రసాద భక్షణముతోటి ఏకవాక్యత ఉంటుంది తప్ప ఆ ఏకవాక్యతను వదిలిపెట్టి వేరే స్టోరీ చెప్పడానికి ఏకవాక్యత ఉండదు కాబట్టి అర్థవాదములలో వజ్రహస్త పురంద్రహ ఇత్యాది వర్ణనాలను బట్టి ఇంద్రుడికి విగ్రహము కలదు అని చెప్పడానికి వీల్లేదు ఆ అర్థవాద యొక్క అభిప్రాయం ఏమిటంటే ఇంద్రయాగము చాలా గొప్పది అని చెప్పుట అగ్నియందు చేసిన హోమము చాలా గొప్పది అని చెప్పుట అదే దాని యొక్క అర్థం తప్ప ఆ అర్థం చెప్పి మళ్ళీ వేరే అర్థం ఏమిటి ఇంద్రుడు అనేవాడున్నాడు వాడి చేతిలో ఖర్చు ఉంటుంది వాడేమో పట్టుపంచ పెట్టుకుంటాడు తిరగడం పెట్టుకుంటాడు ఆల్ దట్ ఈజ్ నాట్ ది పాయింట్ కాబట్టి అర్థవాదాలను బట్టి దేవతలకు విగ్రహము కలదు అనే మాట అది విగ్రహాది సద్భావే కారణభావం న ప్రతిపద్యతే కాబట్టి వాటిని బట్టి విగ్రహము కలదు ఎందువలన అదిగో అక్కడ వర్ణన ఉన్నది అనేటువంటి వ్యాఖ్యానము సరికాదు అంటే విగ్రహముల వర్ణన అర్థవాదాంతర్గతముగా ఉన్న వర్ణన విగ్రహము గలుదోని స్థాపించుటలో హేతువు కాలేదు ఎందుకంటే అర్థవాద ఆల్రెడీ వినియుక్తం అయిపోయింది స్థుతి రూపంగా వినియుక్తం అయిపోయింది ఓకే ఇక మంత్రం ఒక్కటి మిగిలిందండి మంత్రాన్ని బట్టి దేవతకి విగ్రహం ఉందని చెప్పచ్చా అపి శ్రుత్యాది వినియుక్త ప్రయోగసమవాయిన అభిధానార్థా ని అర్థ ప్రమాణమిత్యాచక్ష ఇక మంత్రముల దగ్గరికి రండి మంత్రము వీళ్ళు ఎలా ఉంటారంటే మంత్రము ప్రధానము కాదు మంత్రము సెకండరీ కర్మ వినియోగము సృత్యాది వినియుక్త మంత్రం ఉందనుకోండి గాయత్రీ మంత్రము ఏమంటే గాయత్రీ మంత్రము గొప్పదా గాయత్రీ మంత్రము యొక్క జపము గొప్పదా వీళ్ళని అడిగితే జపము గొప్పది అంట మంత్రానికి వినియోగం ఉండాలి అంచేతనే గాయత్రీ మంత్ర జపే వినియోగ అని విన్నారు ఎప్పుడు కదా ఉండాలి మంత్రం గొప్పగా కాదు పాయింట్ దాని వినియోగం ఉండాలి అంటే అర్థం కర్మ గొప్పది మంత్రం కర్మలో సమవేతము కర్మకి అంగం అవుతుంది వీళ్ళు కర్మవాదు వాడికి కర్మే వాడికి దేవుడు సెకండరీ మంత్రము సెకండరీ అన్నీ సెకండరీ ఫస్ట్ ప్రైమరీ ఏమిటి కర్మ కాబట్టి మంత్రము కూడా కర్మకు అంగముగా ఉంటుంది వినియోగములో పడుతుంది దాన్ని వినియోగించాలి వినియోగించి పద్ధతులు ఉన్నాయి కానీ శృతి లింగ ప్రకరణ స్థాన సమాఖ్య ఏదో ఉంది ఇంకోటి శృతి లింగ వాక్య ప్రకరణ స్థాన సమాఖ్య ఆరు వచ్చాయి శృతి లింగ వాక్య ప్రకరణ స్థాన సమాఖ్య ఈ ఆరింటి శృత్యాది వినియుక్త ఉన్నారు కదా ఆరింట్లో శృతి ఉంటుంది ఎలాగా మంత్ర గాయత్రీ మంత్ర జపే వినియోగ అని వాక్యమే ఉంటుంది శృతి చెప్తుంది ఈ మంత్రంతో ఈ జపము చేయుము అని శృతి చెప్తుంది దాన్ని బట్టి దాని వినియోగం తెలిసిపోయింది శృతి ఒకవేళ శృతి అలా చెప్పలేదనుకోండి మంత్రం ఉంటుంది మంత్రం ఉంటుంది ఈ మంత్రాన్ని ఈ కర్మలో వినియోగించాలి అనే వాక్యం ఉండదు కానీ ఆ మంత్రం ఎక్కడుంటుందో తెలుసునండి ముందు మంత్రం చెప్పి కింద కర్మ వర్ణిస్తారు మంత్రం ఉంటుంది కింద కర్మ వర్ణిస్తారు ఈ మంత్రం ఈ కర్మలో వినియోగించాలనే మాట ఉండదు నేను లేకపోతేనేమి మంత్రం ఉండి పక్కనే కర్మ ఉందిగా ఈ సన్నిధిని బట్టి దాన్ని ప్రకరణము అంటారు ఈ ప్రకరణాన్ని బట్టి అగ్నిహోత్ర ప్రకరణంలో ఈ మంత్రం ఉంది కనుక ఈ మంత్రానికి అగ్నిహోత్ర కర్మలో వినియోగము అర్థమైందండి ప్రకరణాన్ని బట్టి మంత్రానికి వినియోగం చెప్తారు కాబట్టి మంత్రము కూడా కర్మలో వినియుక్తమవుతాయే దాని యొక్క ప్రధాన లక్ష్యం తప్ప మళ్ళీ మంత్రం పని కట్టుకుని దేవతలకి విగ్రహం ఉందని కానీ లేదని కానీ చెప్పడానికి అవకాశం లేదు ఇప్పుడు వచ్చింది చూడండి మంత్రా మంత్రములు కూడా శృత్యాది వినియుక్త శృతి ప్రకరణము ఇత్యాది హేతువులచే వినియోగమును పొందినవై ప్రయోగ సమవాయన ఒకనొక ప్రయోగంలో భాగమైపోతాయి ప్రయోగం అంటే కర్మ కర్మలో అంతర్భాగం అయిపోతాయి ఒకసారి కర్మలో అంతర్భాగం అయిపోయిన తర్వాత ఇంకా అది కర్మ గురించి ప్రవర్తిస్తుందే తప్ప ఆ కర్మ ప్రకరణం నుంచి బయటకొచ్చి అగో అక్కడ దేవతలు ఉన్నారు వాళ్ళకేమో కిరీటాలు ఉన్నాయి చేతులు ఉన్నాయి కాళ్ళు ఉన్నాయి కోరికలు ఉన్నాయి అని చెప్పడానికి ఆ మంత్రమునకు తాహతు లేదు అవకాశం లేదు సందర్భం లేదు ప్రయోగం కోసమే ఉండదు కాబట్టి ప్రయోగ సమవాయన అభిధానార్థిదర్థస్ ప్రామాణ్యం ప్రమాణం ఇతి ఆచక్షతే కాబట్టి ప్రయోగములో భాగంగా ఉంటూ ఆ ప్రయోగానికి సంబంధించిన విషయమును చెప్పుటకు మాత్రమే ఉద్దేశించబడినవై ప్రయోగానికి అంటే కర్మకి సంబంధించిన విషయాన్ని చెప్పడం కోసమే ఈ మంత్రాలు కూడా ఉపయోగపడతాయి తప్ప ఆ కర్మ నుంచి బయటకొచ్చి మరొక కొత్త విషయమును చెప్పడానికి అవి పనికిరావు కస్యచిదర్థస్య ప్రమాణం ఇది న ఆచక్షతే అంటే మంత్రమును ఫలానాదానికి ప్రమాణము అని చెప్పడానికి అవకాశము లేదు ఎందుకంటే మంత్రము యొక్క ప్రయోజనం ఏమిటి కేవలం ప్రయోగంలో భాగంగా పెట్టడమే తప్ప దాన్ని బయటికి లాగి ఆ ప్రయోగం కాంటెక్ట్ నుంచి దాన్ని సపరేట్ చేసేసి ఇప్పుడు ఈ మంత్రము ఏం చేస్తుంది ఏం చెప్తోంది అనేటువంటి ఎకడమిక్ డిస్కషన్ని వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళు ఒప్పుకోరు ఇది ఎలాగో చెప్తుంది రాయిను పక్షి ఏక మీరు పైకి ఎక్కడికో వెళ్ళి కిందకి డ్రాప్ చేశారనుకోండి రాయి ముందు వేగంగా పడిపోతుంది పక్షి ఏక నెమ్మదిగా పడుతుంది కాబట్టి వీడు సూత్రం రాశాడు ఏమని బరువైన వస్తువులు వేగముగా పైనుంచి క్రిందకు పొడును తేలికైన వస్తువులు మెల్లగా పొడును అని సూత్రం రాశాడు రాస్తే ఇంకొకటి ఏం చేశాడు వ్యాక్యూమ్ క్రియేట్ చేశాడు క్రియేట్ చేసి వ్యాక్యూమ్లో రాయిను ఏకాడిచాడు జార విడిస్తే రెండు ఒకే స్పీడ్లో కింద దిగాడు కాబట్టి వీడేం రాశాడు బరువుతో సంబంధం లేకుండా అన్ని వస్తువులు సమానమైన వేగంతో క్రిందకు పొడును అని వీడు రాశారు ఇప్పుడు ఏది కరెక్ట్ అంటారు అర్థమైన దూర ఏది కరెక్ట్ అంటే సైంటిస్టులు అన్నారు మేం చెప్పిందే కరెక్టు ల్యాబొరేటరీలో వ్యాక్యూమ్ క్రియేట్ చేసి మేము పరీక్ష చేసినాము వస్తువు యొక్క మాస్తో సంబంధం లేదు అన్నీ కూడా సమానమైన స్పీడ్తో కిందకు పడతాయి అని ఆర్కిమెడీస్ సూత్రమో ఏదో లేకపోతే ఆ గెలీలియో సూత్రం గలీలియో సూత్రం ఆర్కిమెడీస్ ఏమన్నాడు వేరువేరు స్పీడ్తో పడతాయన్నాడు గెలీలో ఉన్నాడు సమానమైన స్పీడ్తో పడతాయన్నాడు ఈ వచ్చిన ఒక ఫిలాసఫర్ ఏమన్నాడంటే గెలీలియో చెప్పినది కృత్రిమము మీరు కృత్రిమమైన ఒక వాతావరణాన్ని సృష్టించి అదే సత్యమన్నలాగా సహజ వాతావరణంలో ఏది అదే సత్యము అని చెప్పాడు కరెక్టే కదా కాబట్టి ఆ కాంటెక్ట్ నుంచి మీరు బయటకు తీసేసి ఇంకేదో అర్థం చెప్తానంటే కుదరదు అలాగే మంత్రానికి కూడా ప్రయోగము అనే కాంటెక్స్లో కలిసిపోతుంది అది దాన్ని ఆ కాంటెక్స్ట్లో ఉంచాలంటే దాని నుంచి కాంటెక్స్ట్ నుంచి యువతలకు లాగడం లాగే దాని అర్థం ఇవ్వటం చూడడం అంతేతనే వేద పండితులు కర్మ చేసే వాళ్ళు అర్థం చేసి చూస్తే మా కర్మకేమైనా విశేషం ఉన్నదా అబ్బే విశేషమేనా అయితే అనవసరం అలాగే ఉంటుందండి నిజానికి కర్మ చేసి వాడు అర్థం చూసుకుంటూ కూర్చుంటే కర్మ సాగదు ముందుకు నిజ తగటగా చేసుకుంటూ పోతుందండి అది ఆ కర్మకి అది సరే మనం వేరే దృష్టితో దాన్ని పరిశీలించి ఉపాసన అనే సెన్స్ లేకుండా కేవల కర్మ అయిపోతుందని మనం విమర్శిస్తాం కానీ వాళ్ళు కేవల కర్మే పట్టుకుంటారు కనుక ఈ మంత్రము అనేది దాని కాంటెక్స్ట్లోనే అది ఉండాలి తప్ప దాని కాంటెక్స్ట్ నుంచి యువతలకు తీయడం యువతలకు తీసి దాని అర్థాన్ని భూతద్దం వేసి పరిశీలించి ఇదిగో ఈ మంత్రం వల్ల మాకు దేవతకు విగ్రహం ఉన్నట్టు తేలింది అనేటువంటి ఈ డిస్కషను ఇది ప్రమాణము కాదు కాబట్టి మంత్రం ప్రమాణమే కానీ నువ్వనుకున్నట్టుగా మాత్రం ప్రమాణం కాదు అయితే ఏమిటి తస్మాత్ అభావో దేవాదీనా అధికార్యా కాబట్టి దేవతలకు విగ్రహం ఉండదు దేవతలు ఋషులు మొదలైన వాళ్ళకి విగ్రహాలు ఉండవు విగ్రహాలు ఉండవు కాబట్టి కోరిక ఉండదు వేదాంతం ద్వారా ఏ కోరిక ఉండదు వేదాంతం చదవాలనే కోరిక ఉండదు కాబట్టి శ్రవణము మననము ఇత్యాదులు వాళ్ళకి ఉండవు కనుక జ్ఞాన ఆత్మ జ్ఞానమునందు దేవతలకు అధికారము లేదు కానీ దేవతలకు అధికారం ఉందో లేదో విషయం లాంటి పెట్టి అసలు బాగా పరిశీలించారు నేను చాలా చక్కటి పరిశీలన చేసినాను అంచేతనే పూర్వం వాళ్ళు శివుడికి పూజ చేసి వారు శివలింగం పెట్టుకుని పూజ చేసేవారు ఇంకా వేరే విగ్రహం పెట్టి వారు ఆలయం అంటే శివాలయం పూర్వం శివాలయం అని అనరు ఎందుకంటే ఆలయాలన్నీ శివాలయాలే ఆలయము అంటే చాలు శివాలయము అని మీకు శివాలయం అని ఎప్పుడు అనాల్సి వచ్చింది ఇతరములైన ఆలయాలు కట్టడం ప్రారంభించాక ఇది శివాలయము అని దానికి వేరే పేరు పెట్టాల్సి పూర్వం ఆలయం అంటే శివాలయమే ష్రైన్ అంటే లింగమే అలాగే ఉండేది లింగం అది రూపమా అంటే రూపమా అంటే కాదా కాదంటే కాదన్నట్టుగా ఉంటుంది ఇట్స్ ఎ ఫామ్ వితౌట్ ఎ ఫామ్ అన్నట్టుగా ఉంటుంది అలా ఉండేవాళ్ళు తర్వాతి కాలంలో రామ ఈ రెండింటికి విగ్రహాలు వచ్చాయి రాముడికి కృష్ణుడికి ఇతిహాస పురుషులు పరమాత్మగా ఇవాల్వ్డ్ యాజ్ గాడ్ సో రాముడి కాలంలో రాముడు దేవుడు కాదు నిజానికి బుద్ధుడి కాలంలో బుద్ధుడు దేవుడు కాదు క్రైస్తు కాలంలో క్రైస్తు దేవుడు యొక్క కొడుకు కాదు దేవుడికి సంబంధం దేవుడు కాదు దేవుడు వంటి తప్ప దేవుడు కాదు తర్వాతి కాలం కొనున్నీ కొడుకున్నా దేవుడున్న ఒకటే తర్వాత కృష్ణుడి కాలంలో కృష్ణుడు దేవుడు అసలే కాదు తర్వాతి కాలంలోనే దేవుడు అవుతారు అలాగే బాబాగారి కాలంలో కూడా ఆయన దేవుడు కాదు తర్వాతే దేవుడు అవుతాడు షిరిడి బాబా గారు వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఇవ్వలు చూసాను సో రామాకృష్ణ దేవుడిగా ఇవాల్వ్ అయిన తర్వాత విగ్రహాలు వచ్చాయి ఎందుకంటే వాళ్ళు యాక్చువల్ పర్సన్స్ కనుక అంతకుముందు అయితే కేవలము శివలింగమే ఉండేది నిజానికి ఆలయము కూడా డెవలప్మెంటే అంతకుముందు ప్రకృతిలో ఈశ్వరుణ్ణి ఆరాధించటమే ఇందాక మీకు చెప్పే సూర్యనారాయణ వ్రతం అని అదిగో సూర్యుడు ఉన్నాడు వరలక్ష్మి వరలక్ష్మి కాదు క్షీరాబ్ధిద్వాదశీ వ్రతము అంటే చంద్రుడు సూర్యుడు పురుషులైతే నదీ స్నానము సూర్యుడి గర్ఘ్యప్రదానము అగ్నిహోత్రంలో హోమము స్త్రీలైతే సూర్య చంద్రులకు సంబంధించినటువంటి కర్మాలు అగ్ని సంబంధం లేకుండా అలెవో అందరూ ఇంకేతనే ప్రాచీన కాలం వాళ్ళు వాళ్ళ జీవితకాలంలో వాళ్ళు దేవాలయానికి వెళ్ళిన సందర్భాలు కూడా ఉండవు వాళ్ళు ఎప్పుడూ తీర్థయాత్రలు దేవాలయాల్లో ఉన్నవేమీ అడగరు వాళ్ళు ఇంక దేవుడి కోసం ఎక్కడికి వెళ్తాం రోజు సూర్యుడు మన ముందు కనపడుతూనే ఉన్నాడు ఇంక దేవుడు ఏంటి అలా ఉండేవాడు వెరీ ఇంట్రెస్టింగ్ స్టేట్ ఆఫ్ అయర్స్ పూర్వపక్షం పూర్తయింది సిద్ధాంతం భావంతు బాదరాయణోస్తిహీ బాదరాయణ మహర్షి బాదరాయణుడు ఆ మాట ఎలా ఉందో చూడండి బాదరాయణాచార్యుడి చేత రచించబడిన సూత్రాలు ప్రతిదీ వ్యాసులు అంటే నేను వ్యాసుడంటే చెప్పాను కదా అందరూ వ్యాసులే ఈయనో వ్యాసుడు అని మీరు ఎలా అనుకుంటే అనుకోవచ్చు మొత్తానికి బాదరాయణాచార్యుడు ఆయన అభిప్రాయం ఏమిటంటే ఆస్తి ఉందండి దేవతలకు వేదాంతము నుండి అధికారము విగ్రహం మీద పుట్టుదల కాదు వేదాంతము నుండి అధికారము అంటే వేదాంతంలో అధికారం ఉందంటే విగ్రహం కూడా ఉండాలని సరే పెట్టుకో విగ్రహం కూడా పెట్టుకో వేదాంతముంది అధికారం ఇప్పుడు పాఠానికి వెళ్ళాలి పాఠానికి వస్తే పుస్తకం తెచ్చుకురావాలి పుస్తకం మేము సంచి కూడా తెచ్చుకోమని తెచ్చుకో సంచి కూడా తెచ్చుకో ఇప్పుడు సంచి మీరు తెచ్చుకుంటారంటే నేనేమో అడ్డుపడ్లం లేకపోతే చాలా అడిగి తీసుకోవడం చేయాలి సో పుస్తకం ఉండాలి సంచి తెచ్చుకున్నారు మానేరు అలాగే దేవతలకు అధికారం ఉంటుంది అది మా పాయింట్ అంతే కాదు అధికారం ఉంటే విగ్రహం ఉంటుంది ఉండని నాకు మాకే అభ్యంతరం లేదు అభ్యంతరం లేదు ఎందుకంటే ఇప్పుడు ఈ విగ్రహాలన్నీ సత్యం ఆ ఒక్క విగ్రహం సత్యం కాకపోయిందా ఇప్పుడు మన ముందు కూర్చున్న విగ్రహాలన్నీ సత్యాలా ఏ విగ్రహం సత్యం కాదు అలాగే ఆ విగ్రహము త్రిశబ్దః పూర్వపక్షం వ్యావర్తయతి అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది పూర్వపక్షంతో ఆపేయటమే ఎందుకని సిద్ధాంతంలో కొంచెం తీసుకెళ్ళి ఆపితే బాగుంటుంది ఈ తు అనే పదం ఉన్నది సూత్రంలో అది ఇంతవరకు వచ్చింది పూర్వపక్షము ఇప్పుడు ఇంకా సిద్ధాంతం వస్తోంది ఆ పూర్వపక్షాన్ని తిరస్కరిస్తున్నాము అని దానికి అర్థం తుశబ్ద పూర్వపక్షం వ్యావర్తయతి తిరస్కరిస్తోంది ఎలాగా బాదరాయణస్తు ఆచార్య సో జేమిన్యాచార్యుడికి విలక్షణంగా ఈ ఆచార్యుడు చెప్తున్నారు బలరాయణాచార్యులు ఏమని చెప్తున్నారు ఆయన భావం అధికారస్య దేవాదీనామే మన్యతే సో దేవాదులకు కూడా అధికారము కలదు అధికారస్య భావం భావం అంటే ఉనికి ఉండుట దేవాదులకు కూడా అధికారము కలదు అని ఆయన యొక్క అభిప్రాయం కాదండి మరి మధు విద్య ఎందు ఆదిత్యుడికి అధికారం ఉండదు కదా మళ్ళీ మీరు మొదటికి వచ్చారే నేను చెప్పిన ఆ డిస్కషన్ అంతా విని మీరు ఇలా మాట్లాడుతున్నారా అంటే అదేమీ సమస్య కాదు ఇలాగా యపి మధ్వాది విద్యాసు ఇక్కడ మధ్వాది అంటే సవర్ణదీర్ఘసంధి కాదు జనాదేశం మళ్ళీ ఇంకోసారి మధ్వాది వచ్చింది కాబట్టి ఇంకోసారి నేను చెప్తున్నా జనాదేశమే కానీ సవర్ణదీర్ఘం ఎన్నడూ కాదు దేవతివ్యాశ్రాసూ అసంభవ అధికార శుద్ధా బ్రహ్మవిద్యా సంభవ ఇందాక నేను చెప్పిన మాట దిస్ నన్ ఆర్ ఆల్ ఆర్గ్యుమెంట్ తప్పు మధువిద్యందు దేవత సూర్యుడు కనుక ఉపాస్య దేవతయే సూర్యుడు కనుక సూర్యుడే మళ్ళీ ఉపాసు కూడా అవ్వడం ఉపాసకుడు తానే తానే అనే తన భుజం తానే కూర్చున్నాడు అనే కర్మకర్తడి విరోధము మేము ఒప్పుకున్నాం యాక్సెప్టెడ్ కాబట్టి మధు విద్య ఏందో అధికారం లేదు అలాగే వసు వసువులకు వాళ్లకు ఇంకా ఉపాసనలోనే వాళ్ళకు ఆ ఉపాసన ఏదో వాళ్ళకు అధికారం లేదు ఆయా ఉపాసనల ఏందో ఆయా దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అదే ఉపాసనల ఏందో అధికారం లేదో ఒప్పేసుకున్నాం కానీ దేవతలందరికీ మాత్రం బ్రహ్మ విద్య వై నాన్న రాజు ఎక్కడ అధికారం అక్కడ లేదు ఎక్కడ ఉండేందుకు అవకాశం ఉంటుందో అక్కడ ఉంటుంది దేవతలకు అధికారము బ్రహ్మ ఉంటుంది మధువిద్యంలో ఉండదు ఒకసారి దేవతలకు అధికారం అని చెప్పిన తర్వాత అధిక విద్యా బ్రహ్మ విద్యాయాం సంభవ అని చెప్పిన తర్వాత ఇక దాన్ని బట్టి అధికారం ఉన్నది అంటే దాన్ని బట్టి విగ్రహం కూడా మనము స్వీకరిస్తాము విగ్రహం ఉంటుంది అయితే విగ్రహం సత్యమా ఇచ్చేయ ఇక్కడ మనిషి వేదాంతం చదువుకుంటున్నాడు వాడి విగ్రహం సత్యమామిచ్చేయా గురువు వేదాంతం పాఠం చెప్తున్నాడు గురువు గారి విగ్రహం సత్యమామిచ్చాయా అది చెప్పు దాన్ని బట్టి దేవతల విగ్రహం కూడా సత్యమో ఇచ్చో తేలుతుంది కాబట్టి వాళ్లకు అధికారము కాలదు అధికారాన్ని బట్టి విగ్రహము ఉండవచ్చును విగ్రహం సత్యమా నువ్వు చెప్పు సత్యమం ఇచ్చావు నువ్వు పాఠంలో విగ్రహం సత్యమా ఇచ్చాయా మిథ్య అవుతుందే ఏకవేవాద్వితీయం మిగతావన్నీ అవుతాయి కాబట్టి మిథ్య అనేది దాని నోరు పెద్దలేదు అది మనుషుల విగ్రహాలతో పాటుగా దేవతల విగ్రహాన్ని కూడా మింగి కూర్చుంటున్నా ఏం పర్వాలేదు ఈ విచారమంతా కూడా మళ్ళీ క్లాసుకుంటే ఓం పూర్ణ పూర్ణమిత్ పూర్ణము దూర్ణశాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ గురుక్రిశో నమ